పరిశుద్రగు దేవ ఏసే మీకు వదనాలనైనా మహోన్నతుడ మహిమ స్వరూపి మీకే వదనాల తండ్రి సమస్త సృష్టికి మూలకారకుడుగు మా దేవ మీకెంతో వదనాలనైనా ప్రవ్వా ఈ యొక్క దినమంతం యొక్క సాయం చేత నడిపించి సమయానికి ప్రవ్వ మీ శని తీసుకొచ్చినారు దాన్ని బట్టి మీకెంతో వదనాలు ప్రవ్వ నేనా మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి దాన్ని అర్థం చేసుకొని మా జీవితాలు అవలంబించుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి ప్రవ్వా మా యొక్క హృదయ పరిస్థితిని మీరు గమనించండి యథార్థతతో ప్రవ్వ మేము జీవించలాగా మాకు సహాయపడండి విశాల్ మేం నేర్చుకోవాలా మా కాలంలో ప్రవ్వ మీరు మాట్లాడకపోతే ఇవి మేం నేర్చుకోలేం మీ యొక్క వాక్యంలో జీవం ఉంది నాయన మాకు జీవం అవసరం కాబట్టి మిమ్మల్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా ఇవి మా కాలంలో నెరవేరుతున్నాయి కాబట్టి ఇవన్నీ మా కాలంలో సమ ముగించే మేము చిన్నపడుతున్నాం కాబట్టి మేం వీటిని గ్రహించాలా ప్రవ్వ వీటిని స్వీకరించాలా అన్నిటిలోకి మేము ప్రకటించి మిమ్మల్ని మహిమపరచాలా అందుకొరకు మేము తీర్మానించుకున్నాం ప్రవ్వా కాబట్టినైనా మీ యొక్క మహిమార్థమై వీటన్నిటిని మాకు బయల్పరచమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రవ్వా దుష్టుడు అనేక పర్యాలు మా కొట్టడానికి చూస్తున్నాడు కానీ దివారాత్రులు మీరు మమ్మల్ని కాచి కాపాడుతూ మాకు ఎటువంటి గాయం కలగనేకుండా మీరు సహాయకులు కొండి నడిపిస్తున్నారు మీకు ఎంతో వదనాలు ఓ ప్రవ్వా ఈ యొక్క సాయంత్రం మరోసారి మీ యొక్క సన్నిధికి మమ్మల్ని తీసుకొచ్చిన మీకు ఎంతో వదనాలను అయినా జాగ్రత్తగా వీటన్నిటిని మేము ధ్యానించి స్వీకరించేలాగా చేపడండి మీరే మహిమ పొందండి ప్రవ్వా యువయుగంలో మీరే స్తోత్ర ప్రవ్వా వచ్చిన ప్రతి బ్రదర్ ని సిస్టర్ ని ఆశీర్దించండి వారి జీవితంలో తన నూతన కార్యం జరిగించి మీరు మహిమ పొందమని ఏ పరిషత్ నామం ప్రార్థించున్నాం తండ్రి అూయర్ ఈరోజు ఇరవై నాలుగవ తారీఖు మే రెండు సంవత్సరం బాబెలోనియన్ ఈజిప్షియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఉంటుంది బాబెలోనియన్ క్యాలెండర్ కాలం కొన్ని వారాల నుండి మనము జగరే గ్రంథంలోని ప్రవచనాలని లేక దర్శ దర్శన రీతిగా బయల్పరిచిన ప్రవచనాలని మనం ధ్యానిస్తున్నాం ఇంతవరకు మొదటి ఐదు దర్శనాలనే మనం ధ్యానించినాం ఆరవ దర్శనాన్ని మనం పోయేవారం మొదటి దర్శనం గొంజి చెట్ల మధ్యలో నిలుచున్న వ్యక్తి జకరే గ్రంథం మొదటి ఏడవ వచనం నుంచి పదిహేడు వచనాలలో దాన్ని ధ్యానించిన రెండవ దర్శనము నాలుగు గుర్రములు మరియు నలుగురు కంసలు మొదటి అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై ఒకటో వచనంలో మూడవ దర్శనము కోలకర్ర చేత పట్టుకున్న వ్యక్తి రెండవ అధ్యాయము మొదటి పన్నెండు వచనాలలో ధనించినం నాలుగవ దర్శనం శుద్ధీకరింపబడి కిరీటమును ధరించు ధరించుకున్న యహోశువ లేక ప్రధాన యాజకుడైన యహోశువ జగర గ్రంథం మూడవ అధ్యాయం అంతా దానికి సంబంధించినది అటుపోయిన వారం నుంచి రెండు మూడు వారం నుంచి మనం ధ్యనిస్తున్న ఐదవ దర్శనమే బంగారు దీప మరియు రెండు ఒలివల చెట్లు జకరే గ్రంథము నాలుగవ అధ్యాయ ధనించినం పోయిన వారం మనము ఆరవ దర్శనాన్ని ఆరంభించుకున్నాం అదే ఎగిరిపోవ్వు పుస్తకము లేక కాగితపు చుట్టా జకరే గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి నాలుగు వర్షాలలో ఉంది దర్శనం ఈడవ దర్శనం కూడా ఐదవ అధ్యాయంలోనే ఉంది జకరే గ్రంథము ఐదవ అధ్యాయము ఐదు నుంచి పదకొండు వర్షాలలో ఏడవ దర్శనం గురించి మనం ధ్యానిస్తాం అది ఈ రోజు మనం చూడము వచ్చే వరమే ధ్యానిస్తాం దాని గురించి ఈరోజు మటుకు ఆ ఎగిరిపోవ్వు పుస్తకమును గురించి మనము ముగించుకుంటాం ఈరోజు ఏడవ దర్శనము ఏడవ వర్షం నుంచి చూస్తున్నాం ఐదవ అధ్యాయము ఏడవ వర్షంలో అప్పుడు సీసపు బిల్లను తీయగా కొల తోములో కొల తోములో కాబట్టి దర్శనం పేరు కొల తోములో కూర్చున్న ఒక స్త్రీ కొలతూములో తూములో కూర్చున్న స్త్రీ కొల అంటే కొలత వేయబడ్డ ఒక గిన్నె లేక ఒక గంప అని అర్థం కొలతతో ఉన్న గంప అని కూడా అర్థం లేక ఇంగ్లీష్ లో మట్టు బాస్కెట్ అనే ఉంది ఇంగ్లీష్ లో ఇంగ్లీష్ బాస్కెట్ అనే ఉంది ఉమెన్ ఇన్ ద బాస్కెట్ అని ఉంది కూర్చున్న ఒక స్త్రీ కాబట్టి ఈ బాస్కెట్ దేనికి సంబంధించింది ఈ స్త్రీ దేనికి సంబంధించింది అనేది మనం వచ్చారం ధ్యానిస్తాం దాని తర్వాత చివరి దర్శనము లేక ఎనిమిదవ దర్శనము జకర్య గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలలో చూస్తున్నాం నాలుగు రథముల గురించి దాంతో జకరియా కలిగిన దర్శనాలు ముగిస్తాయి దాని తర్వాత ఏడవ అధ్యాయం నుంచి కొన్ని వేరే విషయాలు ధనిస్తాం కొంతకాలం క్రిందట ధనించడం జకర్య గ్రంథం అంతా జకర్యా రాసింది కాదని అందులో కొన్ని ఇర్మియా రచించిన పుస్తకాలను కూడా కొన్నిటిని సమకూర్చుండ్రు దాంతో పాటు అని మనం ధ్యానించాం కాబట్టి అది ఈ దర్శనాలకి దర్శనాలను గురించి ధ్యానించినప్పుడు ఆశ్చర్యకరంగా ఉన్న ఇవి పెద్ద గూఢంగా చూపబడ్డ ఈ దర్శనాలకి ఆ వాక్యాలకి చాలా వ్యత్యాసం ఉంటది కాబట్టి ఆశ్చర్యం ఏంటంటే ఇర్మియా కాలం కూడా బబులోని కాలమే ఇర్మియా ఇఫాన్ పల్లెని హెచ్చరించినాక వాళ్ళ బబులోనికి బానేసలాగా వెళ్లిపోయిన కాలంలో అతను దాన్ని బాధపడుతున్న ప్రవక్త అన్నట్టు అదే రీతిగా జకరియా కూడా బబులోన్ కు సంబంధించిన విషయాలే దాన్ని ప్రకటిస్తున్నాడు కాబట్టి ఇర్మియ ఇర్మియా రాసిన పుస్తకము జకర్యాతో జతపరచడం అనేది అదేమంతా ఆశ్చర్యకరమైనది కాదు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే బబులోనికి సంబంధించిన వాక్యాలు ఇవన్నీ బబులోన్లో ఈ రోజు ఉన్నది అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు ఎరూబ్బాబాయ్ బబులోన్ లో పుట్టినవాడు కాబట్టి అందులోంచి బయటకు వచ్చిన వాడు మన ప్రభుకి సాదృశ్యంగా లేక మన ప్రభుకి నిడవంటి వాడు కాబట్టి మనమందరము అందులో నుంచి బయటికి వచ్చిన వాళ్ళము ఆయనకి ప్రతినిధి లాగా ఉన్నాం ఈ లోకంలో ఆయనకి నీడ వంటి వాళ్ళము అన్న విషయాన్ని జ్ఞాపకం చేశాడు కానీ మనల్ని ఎవడు వెంబడించద్ నీడని ఎవడు వెంబడించడు కాబట్టి మనం కూడా ఆయనకు ప్రతినిధి ప్రతి ప్రతినిధి నీడనే ప్రతి పాస్టర్ నీడనే వాటి పాస్టర్ని వెంబడించద్దు ప్రతి సంఘము నీడనే దాన్ని వెంబడించద్దు సంఘాన్ని వెంబడించద్దు ఈరోజు మతపరమైన జీవితం ఎందుకు విగ్రహ సంఘాన్ని వెంబడిస్తున్నారు పాస్టర్ అని వాళ్ళ భిన్నమైన బోధలను వెంబడిస్తారు కాబట్టి వాళ్ళు విగ్రహారధికలు అయిపోయినారు దాన్ని మనం వెంబడించాల్సింది మన ప్రభుని అన్న విషయం మనం మరోసారి జ్ఞాపకం చేసుకోవాలి ఈరోజు కాబట్టి ఈరోజు ఆరవ దర్శనము లేక ఎగిరిపోవు కాగితపు చుట్టా అన్న విషయాలను మనము దీర్ఘంగా ధ్యానించబోతున్నాం ఈ ఐదవ అధ్యాయంలో ఉన్న దర్శనం మనకు అర్థం కావాలంటే ఆమోసు గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో మనం కొన్ని సమాచార క్రితం వాక్యం ఉంది దాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలా ఆ దర్శనంలో ఏం జరిగిందన్న విషయం కాబట్టి ఏడవ అధ్యాయము ఏడవ వచనంలో ఆ విషయాన్ని మనం ధ్యానిస్తాం మనం బహుదీర్ఘంగా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానించినాం ఏడవ అధ్యాయంలో మరియు ఏడవ అధ్యాయము ఏడవ వచనం మరియు యహోవా తాను మట్టపు చేత పట్టుకుని గుండు చక్కగా కట్టబడిన ఒక గోర మీద నిలుచుండి ఇట్లా దర్శనరీతిగా నాకు కనబరచను టి మంచి గుండు దారం పెట్టి కట్టబడ్డ గోడ అంటే తిన్నగా కట్టబడ్డ గోడ అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు కట్టబడింది గోడ గాని తను అప్పటికి గుండు దారం పట్టుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ ఆరో ఎనిమిదవ అసరంలో ఆమోసు నీకు కనబడుచున్నది ఏమని నన్ను అడగగా నాకు మటపు గుండు కనబడుచున్నది అని అప్పుడు యహోవా సెలవు జలగుస మధ్య ఈ మట్టపు గుండు వేయబోవుచున్నాను నేనికను వారిని దాటిపోను తొమ్మిదవ ఇసాకు సంతతి వారు ఏర్పరిచిన ఉన్నత స్థలములు పాడైపోవును ఇసేలు ప్రతిష్ఠిత స్థలములు నాశనమగును నేను కడ్గము చేత పట్టుకుని యాకోబో ఇంటి వారిని మీద ఎరోబా ఎరోబాము ఇంటి వారి మీద పడుదును వీటికి సంబంధించి మనము దీర్ఘంగా ధ్యానించినాం ఇక్కడ దేవుడు మఠపు గుండెను ఇసించి వేసిండు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ నాలుగు గుంపులు కనిపిస్తాయి ఒకటేమో గోడ దాని తర్వాత ఇస్సాకు మరోసారి చూడండి నా జిల్లాకు ఇస్రాయలీలు ఇస్రాయేలీ మధ్య తర్వాత తొమ్మిదవ వర్షంలో ఇసాకు సంతతి వారు దాని తర్వాత ఇస్రాయేలు ప్రతిష్ఠితము లాగు స్థలములు ప్రతిష్ఠిత స్థలములు ఇస్రా ఇసాకు ఇస్రాయేలు తర్వాత ఎరోబాము మూడు గుంపులు ఇసాకు ఇస్రాయేలు ఎరోబాము మూడు అని క్లియర్గా ఉంది అక్కడ తర్వాత గోడ కాబట్టి గోడ గురించి ఎక్కువగా మనకు కనిపించదు తిన్నగా కట్టబడిన గోడ అని చె ఎందుకు స్పెషల్ గా చెప్పాలా మటపు గుండుతో కట్టబడ్డ గోడ అని ఎందుకు చెప్తున్నాడు అక్కడ కాబట్టి వీటికి సంబంధించిన మనం దీర్ఘంగా ధ్యానించినాం కొన్ని గంటలు తిండగా కట్టబడ్డ గోడ అంటే ఆయన దృష్టిలో సరిగా ప్రవర్తన కలిగి జీవించిన గుంపునర్థం ఆ గోడ మనమందరము ప్రవక్తలు అపోస్తలు పునాది మీద కట్టబడ్డ గోడ అని కూడా ప్రభు మన జ్ఞాపకం చేస్తాడు ఆ పునాది క్రీస్తు అని ఎఫ్ఎస్ఎ రాష్ట్ర పత్రికను మనం చూసినాం తర్వాత ఇక్కడ మూడు గుంపులు మనకు కనిపిస్తున్నాయి ఒకటి ఇసాక్ గుంపు ఇస్రాయల్ గుంపు ఎరోబామ్ గుంపు సరే మట్టప్ప గుండు ఇస్రాయల్ పేదల మధ్యలో మూడు గుంపులుగా విభజింపబడ్డాయి బైబుల్ అంతటా ఒకటే విషయం మన జ్ఞాపకం వస్తుంటది ఏంటంటే దేవుడు అనాది కాలం ఈ రోజు వరకు కూడా గుంపులను విడదీస్తా ఉంటాడు లేక తన బిడ్డలని ఏర్పరచుకుంటా ఉంటాడు ఎప్పుడు నువ్వు ఏర్పరచబడతావు అంటే ఆయన బిడగా మార్చబడ్డప్పుడే ఈ విషయం మనకు చాలా జాగ్రత్తగా ధ్యానించాల మన గొప్పతనాన్ని బట్టి కాదు మన పుట్టుకని బట్టి కాదు మన గోత్రాన్ని బట్టి కాదు మన తాత ముతాతలను బట్టి కాదు మనల్ని ఏర్పరచుకోడు మనము సొంత రక్షకునిగా అతన్ని స్వీకరించినప్పుడు ఆయన ఏర్పాట్లో ఉంటాం ఈ సత్యము ఎన్ని మనం దేవుడు చూపించింది దేవుడు మామల్ని ఎన్నుకున్నాడు అనేది చాలా మంది చెప్తా ఉంటారు ఆయన మిమ్మల్ని కదా ఎన్నుకుంది అందరినీ కూడా ఎన్నుకున్నాడు అని జాగ్రత్తగా చెప్పాల ప్రేమతో కాబట్టి మన ప్రభువు అక్కడ మటపు దించి వేసిండు అన్న విషయాన్ని ఆమోస్త చూపిస్తున్నాడు గాని జకరే గ్రంథంలో మనము అటుపోయిన వారం కూడా ధ్యానించినాం నాలుగవ అధ్యయనంలో జరుపే మటపు గుండు చేతికిచ్చిన దేవుడు అది చూసినమా జ్ఞాపకం కదా మీకు కాబట్టి ఎప్పటికైనా చూడండి ఆత్మీయ విధానము మాలదు జరుబాబేలకి దేవుడు మటపు గుండు ఇస్తున్నాడు ఎందుకు ఇస్తున్నాడు మటపు గుండు అంటే మీకు తెలుసు కదా గుండు దారం మేస్త్రిలు కట్టే దారం అది ఆ మటపు ఆ గుండు కదా గుండు కింద చాలా షార్ప్ గుండాలి ఆ అది కొష్గా ఉండకపోతే లెవెల్స్ తెలవవు కొంతకాలానికి ఏమైతుందంటే ఆ కొష గుండెడితే అరిగిపోతా ఉంటది వాడి వాడి లేకపోతే ఈడుస్తూ ఉంటారు కదా అక్కడి నుంచి ఇక్కడికి ఈడుస్తారు ఈడ్చినప్పుడు ఆ షార్ప్ వాడి ముండి అయిపోయింది అంటే లెవెల్స్ కరెక్ట్ తెలివవు మళ్ళా కొత్తది ముఖ్యంగా పిల్లర్స్ వేసేటప్పుడు మటుకు పిల్లర్లకు చుట్టూ కడతారు దాన్ని ఏమంటారు దాన్ని పిల్లర్ ఇట్లా పిల్లర్ వేయకముందు చచ్చౌకంగా కడతారు ఆ బాక్స్ మీద దాన్ని పెట్టి నెక్స్ట్ పిల్లర్ కి పెడతారు దాన్ని అది కొత్తది వాడతారు అక్కడ పిల్లర్ వేసేటప్పుడు కొత్తది వాడతారు కొత్త ఆ గోడ కట్టడానికి ఏదైనా పాత వాడతారు కానీ పిల్లర్ వేసినప్పుడు మట్టు కంపల్సరీ కొత్తదే వాడతారు అసలు నేను జాగ్రత్తగా గమనిస్తే వాడి ఎందుకు కడుతుంటే గమనిస్తా అవి ఎందుకు కొత్తగా తీసుకొచ్చారంటే వాళ్ళు చెప్తారన్నట్టు ఎందుకనండి అది ఎవరు తెలుస్తుంది అంటే అందరికి తెలియదు అది ఆ ఎవరైతే బిల్డింగ్ కాంట్రాక్టర్ అంటాడో ఏమంటారా పట్టుకున్నారు అంటారు కాదు మేస్త ఆ మేస్త్రిని కూడా మేస్త్రి మీద ఉంటాడు బిల్డరే ఆ బిల్డర్స్కే తెలుస్తాయి అవి ఎందుకంటే వాడు ఎక్కువ జాగ్రత్తగా తీసుకోవాలా మేస్త్రిలు కట్టేసి వెళ్ళిపోతారు ఏమైనా బిల్డర్ ని పట్టుకుంటారు కాబట్టి బిల్డరే జాగ్రత్తగా చూస్తారు దాన్ని అది కొత్తగా పట్టుకొచ్చి తర్వాత చూస్తారు దాన్ని షార్ప్ ఉందా కింద చూస్తాడు పర్ఫెక్ట్ లెవెల్ అన్నట్టు పిల్లర్స్ ఎప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలా మెజర్మెంట్స్ లేకుంటే ఒక దిక్కు బరువు పడుతుంది పిల్లర్ మీద బ్యాలెన్స్ పోతుంది చూడండి నాలుగవ అధ్యాయం జకర్యా గ్రంథము నాలుగవ అధ్యాయము పదవ వర్షంలో ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మనం ధ్యానం దీని గురించి కార్యములు అల్పములై ఉన్నప్పుడు ఉన్న కాలమునా కార్యములు అల్పములై ఉన్న కాలమును తృణీకరించిన వాడెవడు లోకమంతటిను సంచారము చేయుహోవ యొక్క ఈడు నేత్రములు ఎరుబాబేలు చేతిలో గుండు నూలు ఉనుట సంతోషించును మన ప్రభు గురించి మాట్లాడుతున్నాడు ఎరుబాబేలు చేతిలో ఏముందది గుండు నూలు నూలు అన్న దారమే నూలు అంటరు ప్యూర్ తెలుగులో నూలు అంటారు తారమన్నా నూలన్నా ఒకటే కాబట్టి గుండు గుండు దారం ఒకటే కాబట్టి ఎరుబాబేలు చేతికి గుండు దారాన్ని దేవుడు ఇచ్చిండు అది సంతోషిస్తుండ దేవుడు ఎందుకంటే గుండు దారము అన్నప్పుడు అది ఒక సింపుల్ గా అర్థం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అదొక మెజర్మెంట్ కి సహాయపడతది కొలతకి సహాయపడుతుంది అన్న విషయాన్ని కాబట్టి దేవుడు తన బిడల్ని కొలత కొలత వేయబోతున్నాడు అన్న విషయానికి అర్థం చేస్తుంది కాబట్టి చివరికి ఎరుబాబేలు చేతికి ఎందుకు గుండె దారం ఇస్తున్నప్పుడు తన బిడల్ని కొలత వేయడానికి ఎరుబాబేలు సామాన్య మనుషుడే కదా బట్ ఆయన ఎందుకు కొలత వేయాల కాని ఎరుబాబేలు గోత్రంలో పుట్టినవాడు కాబట్టి మన ప్రభు సంతతి నుంచి వచ్చినవాడు కాబట్టి ఈ దావిద సంతతి నుంచి వచ్చినవాడు కాబట్టి మన ప్రభుకి ప్రతినిధులు అవునా కాబట్టి అది చిహ్న పరంగా చెప్పబడింది ఎరు బాబేలు అంటే బాబెలు నుంచి బాబేలో కొట్టి బయటికి వచ్చిన వాడు అని అర్థం కాబట్టి మన ప్రభుకి సాదృశ్యం ఇతనికి దేవుడు మటభ గుండెండి నుంచి అప్పుడు ఏం జరుగుతుంది విషయమే ఐదవ అధ్యాయంలో ఉన్న దర్శనం కాబట్టి నాలుగవ అధ్యాయంలోని దర్శనము కనెక్షన్ ఏదవ అధ్యాయం ఆ గుండు దించేసినప్పుడు ఏం జరుగుతుంది పైగా గుండు దేనికి సంబంధించింది గుండె మన ప్రభుకి సంబంధించింది గుండె దేవుని వాక్యానికి సంబంధించింది బైబిల్ కి సంబంధించింది బైబిల్ కొలత వేస్తుంది కాబట్టి బైబిల్తోనే మనం కొలత వేసుకోవాలా బైబులే మన జీవితాన్ని సరిచేయాల కాబట్టి ఐటవ అధ్యాయము బైబిల్ సంబంధించింది అని మనం పోయవరం ఆరంభించినాం చూడండి మొదటి వచ్చిన నేను మరలా తేరి చూడగా ఎగిరిపో ఒకటి నాకు కనబడను లేక ఇంగ్లీష్ లో ఫ్లైయింగ్ స్క్రోల్ అనుంది కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోవాలి ఇప్పుడు పుస్తకం ఎట్లా దనంతటాది ఎగిరిపోతుంది అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు జకరియతో నీకేమీ కనబడుచున్నది అని అతడు నన్ను నేను చూడండి జకర్యాకి ఆ పుస్తకం ఎగురుతుంది కానీ జకర్యాకి మరి విశేషంగా ఏమర్థమైందంటే ఆ పుస్తకం దేవి దాని కొలతలు కూడా ఆయన చెప్పగలుగుతుంది ఎగిరిపోతున్న పుస్తకం కొలతలు చెప్పగలుగుతుందంటే అందులో ఆత్మీయమైన సత్యాలు ఎన్నో ఉన్నాయి చూడండి ఇరవై మూరల నిడివియు పది మూడల వెరల్పులు గల ఎగిరిపో పుస్తకం ఒకటి నాకు కనబడుచున్న దాటిని అంత కరెక్ట్ గా ఎట్లా కొలత వేయగలిగింది కాబట్టి ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎదిగాల దానికి ముందు అతను నిద్రించిన వాళ్ళలాగా ఉన్నాడు అంతకు ముందు అధ్యాయంలో ఇక్కడికి ఆయన మేల్కున్న వాళ్ళలాగా అనిపిస్తున్నాడు మనకి అంత జాగ్రత్తగా దాని కొలతలను ఎగిరిపోతున్న పుస్తకపు కొలతలను ఎట్ట చెప్పగలడు సరే ఆ కొలతలు దేనికి సంబంధించిన మనం అంత ఇప్పుడు దీర్ఘంగా ధ్యానించాం గాని దేవుడు ఆ పుస్తకం దేనికి సంబంధించింది అన్న విషయాన్ని మటుకు అక్కడ చూపిస్తుండు మూడవ వచనంలో అందుకతడు నాతో ఇట్లనేను ఇది భూమి ఎంతటి మీదికి బయలువెళ్ళు శాపమే లేక తీర్పే శాపమే కాబట్టి ఈ పుస్తకము ఈ ఎగిరిపోతున్న పుస్తకము ఆయన శాపానికి సాదృశ్యంగా ఉంది లేక ఆయన తీర్పుకి సాదృ ఉంది అన్న విషయాన్ని దేవుడు తన తర తన చెప్తున్నాడు కాబట్టి మీరు బాగా అర్థం తీసుకోవాలి పుస్తకము తీర్పు శాపం ఎట్లయితుంది దానిలోన వాక్యాల ప్రకారంగా జీవిస్తే అది నీకు ఆశ్రవదము దాంట్లో చెప్పబడ్డ వాక్యాలకి వ్యతిరేకంగా జీవిస్తే శాపమే ద్వితీయోపదేశ కావడం అంటేనే అర్థం కదా ద్వి అంటే రెండు ద్వితీయోపదేశం అంటే ద్వి ఉపదేశం ద్వి అంటే రెండు రెండు ఉపదేశాలున్నాయి అక్కడ మొదటి ఉపదేశం ఏంది నేడు మీరు ఈ చెప్పబడ్డ ఈ యొక్క ఆగ్లని ప్రకారంగా జీవిస్తే మీరు ఆశ్రదం పొంది పాల తెల్ల ప్రపంచ దేశంలో మీరు దీర్ఘాయుష్మంతులై జీవించరు అన్నది ఒకటి ఈ చెప్పబడ్డ వాక్యాలకి విరోధంగా జీవిస్తే మీరు ఈ నుంచి కొట్టివేయబడదురు అది రెండవ విషయం కాబట్టి ద్విత్రిపదేశమీ అంటారు డ్యూ అంటే రెండు అని అర్థం కాబట్టి ఐదవ అధ్యయంలో మనము ఈ యొక్క విషయాన్ని జరిసిన ఆ పుస్తకము ఎందుకు శాపానికి సాధుషం నీ దగ్గరికి వచ్చిన వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే ఆ వాక్యం నీకు శాపంగా మారుతుంది అందులో చెప్పబడ్డ శాపవచనాలు నీకు తగుతాయి దాన్ని తృణీకరిస్తే దాన్ని స్వీకరిస్తే నీకు ఆశీర్వచనం దాన్ని తృణీకరిస్తే శాపవచనం ఆ విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఎగిరిపోచున్న ఈ యొక్క కాగితగ్గు చూట దేనికి సంబంధించిందన్న విషయం మనము ఈరోజు మరి విశేషంగా ధ్యానిస్తాము ఇప్పుడు చూడండి ఈ కాగితపు చుట్ట లేక ధర్మశాస్త్రం గురించి మరి విశేషంగా దర్శనంలో చెప్తున్నాడు ఏమో చూడండి అందుకే నాతో ఇట్లా నేను భూమి అంతంతటి మీదికి బాగా అర్థం చేసుకోవాలా భూమి అంతంతటి భూమి అంటే మతపరమైన క్రైస్తవ జీవితము అని ఎన్ని సలమాను ధ్యానించిన ఈ లోకపు మనుషులకి భూమి అంటే దాని అర్థం వేరే శారీరకంగా కనిపించే భూమి కానీ బైబిల్ ప్రకారంగా ఆత్మీయతలు చూస్తే భూమి అంటే నరులు లేక మంటితో సమానమైన వారు మంటి నుంచి తీయబడ్డ వారు ఇంకా శారీరకంగా ఉన్నవారు లేక ఆకాశ సమూహము లేక ఆకాశ వాసులు అంటే శారీరకమైన జీవితాన్ని విడిచిపెట్టి ఆత్మీయ జీవితాన్ని అవలంబించుకున్న వారు ఆకాశ అనేసి మనం ఒకసారి ధ్యానించిన వాటికి సంబంధించినవి మటప్ప గుండు చేతికి దేవుడు అప్పగించినప్పుడు ఈ ఎగిరిపోతున్న కాగితపు చుట్ట దీనికి సంబంధించింది బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు రెండవ మూడవ వచనం అందతత్వం నాతో ఇట్లా నేను భూమి అంతటి మీదకి బయలుదేళ్లే శాపమే దానికి ఒక ప్రక్కను కాబట్టి మటపు గుండు దించే జరుగుతుంది ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దాన్ని బట్టి వారందరూ కొట్టివేయబడుదురు కాబట్టి ఆ గ్రంథము ఆ పుస్తకము లేక మటపు దించేస్తే ఒక గుంపు దొంగల గుంపు విడిపోయింది అని అర్థం కాగితపు చుట్టలాగా అది చిటివేయబడుతుంది అంటే నిజంగా చూడండి ఆకాశ వంట చిట్టబడుతుందా అట్లా సాధ్యమా దానికి ఏమైనా అర్థం ఉందా ఆకాశ కాగితంలాగా కాబట్టి ఆకాశవాసులు వీళ్ళు అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎందుకు విడదీ పోతున్నారు కూడా మనము ఈ మూడు గుంపులు కలిసి ఉండడం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ మూడు గుంపులు ఎట్లా విడిపోతాయి అన్న విషయాన్ని ఇక్కడ చూపిస్తుండ్రుడు ఐదవ అధ్యాయం అంతా ఒకటేమో కాగితపు చుట్టలాగా అది చుట్టవేయబడుతుంది తర్వాత దొంగలు రెండవ గుంపు అది దాని తర్వాత చూడండి దానికి ఒక ప్రక్క అంటే రైట్ సైడ్ మరి పక్క అంటే లెఫ్ట్ సైడ్ కాబట్టి ఒకటేమో హెవెన్ లేక ఆకాశము చుట్టబడింది ఇంకొకటి ఏమో దొంగల గుంపు మటపు గుండు దించివేస్తే మూడు గుంపులు బయటకు వస్తాయి అని ఆమోసు మాట్లాడిండు మనకి జరి జరిబాబేలు కి మటపు గుండించినప్పుడు ఐదవ దర్శనంలో ఆ మటపు గుండు వలన ఏం జరిగిందనే విషయం వ్యాఖ్యం చేస్తున్నాడు మూడు గుంపులు విడిపోయినై ఒక గుంపు కాగితపు చుట్టలాగా ఆ ఎగిరిపోతే రెండవ గుంపు దొంగల గుంపుగా బయటికి వచ్చింది దొంగల గుంపు అంటే దోచుకుండే వాళ్ళు అని అర్థం కాబట్టి మనకు ఆత్మీయ జీవి ఆత్మీయ విధానాలు దేవుడు మనకి ఎప్పుడో నేర్పించింది దొంగల గుంపు అంటే దేనికి సంబంధించింది అది సర్ప తేళ్లకు సంబంధించింది ఎందుకంటే తేళ్లు పొడుచుకొని తినేది గుంజుకొని తినేది కాబట్టి దోచుకుంటే వారికి సాదృశ్యంగా ఉంది వాడు శాశ్వతంగా కొట్టివేయబడతారు జక్ర గ్రంథం మనము పదమూడవ అధ్యాయంలో ధనించినాం కదా చాలా సార్లు పదమూడవ అధ్యాయంలో ధనించినాం దేశంలోని రెండు భాగాలు తెగవేయబడి చత్తురు మూడవ భాగం అగ్నిల నుండి పుటము వేసి తీయబడిన బంగారం శుద్ధీకరించుతున్న శుద్ధిపరుస్తున్నది కాబట్టి మూడు గుంపులు అక్కడ కూడా మొదటి రెండు గుంపులు తెగవేయబడి చత్తురు శాశ్వతంగా కొట్టివేయబడతారు అన్న విషయాన్ని ఇక్కడ కూడా అదే జ్ఞాపకం చేస్తున్నాడు ఆ పుస్తకపు లేక మతపరమైన జీవితము చూడండి పుస్తకము ఎందుకన్నారంటే మన పేర్లు అందులో రాయబడ్డాయి కాబట్టి మనం ఆ పుస్తకానికి సాధృష్టం లేక పుస్తకము మనకి సాదృష్టం ఓ రీతి చెప్పాలంటే పుస్తకంలో మనం ఉన్నాం గొప్ప జనం యొక్క పేర్లు అందు ఉన్నాయి కానీ సర్పంల తేర్ల పేరు అక్కడ ఉన్నాయా అది నేను మీకు చూపిస్తాను లేవని వాకి సంబంధించిన వాక్యాలు చూపిస్తాను కాబట్టి ఇప్పుడు చూడండి మొదటిదిగా ఎగిరిపోవు పుస్తకము అని ఉంది కానీ ఇంగ్లీష్ లో మటుకు అట్లా ఇంగ్లీష్ లో ఏమన్నా ఉంది ఫస్ట్ అది ఏంది మనకి ఎగర్థం అవుతుంది తొలివారం చూసినాం మనము మరోసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ కేవలం ఎగిరిపోవు పుస్తకం అనే ఉంది కానీ ఆ ఎగిరిపో పుస్తకం దీనికి సంబంధించింది ప్రటన గ్రంథాల చూపిస్తాడు దేవుడు మనకి చూడండి మనసారి మీరు ఐదవ అధ్యాయం ప్రటన గ్రంథము ఐదవ అధ్యాయం ఆరవ అద్యం ప్రటన గ్రంథము ఆడవాధ్యాయము పద్నాలుగుగా వచ్చిన మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథను వలెనై తొలగిపోయను ఎగిరిపోయను తొలగిపోయేను అక్కడనేమో జగర గ్రంథాలనేమో కేవలము ఎగిరిపోవు పుస్తకం కనేది అది ఏం పుస్తకం అనేది ఇక్కడనే ఉంది ఇంకెక్కడ లేదు తర్వాత ఇంకో స్థలంలో ఉంది అని చూపిస్తా అది కూడా కాబట్టి ఏంది ఆ పుస్తకం అంటే ఇక్కడ ఉంది ఆకాశ మండలం అని అంటే ఏం చెప్పండి ఇంగ్లీష్ లో మటుకు హెవెన్స్ అని ఉంది పై సంబంధులు లేక ఆకాశ కూడా అర్థం లేక హెవెన్స్ అంటే కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అని ఇంగ్లీష్ లో అంటే పర్లోక రాజ్యం పర్లగరాజన్ సంబంధించింది కాబట్టి ఇంగ్లీష్ లో హెవెన్ అని ఉంది ఇక్కడ మండలము చుట్టబడిన గ్రంథము లేక హెవెన్స్ లైక్ అ ఫ్లైయింగ్ స్క్రోల్ లేక ఇంగ్లీష్ హెవెన్స్టర్ ప్రకటన గ్రంథము ఆరవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన లాస్ట్ లాస్ట్ పుస్తకం రెవల్యూషన్స్ సిక్స్ ఫోర్టీన్ అక్కడ ఏముంది అంటే స్కై అని ఉంది కదా కింగ్ జేమ్స్ వర్షన్ల మట్టుకు హెవెన్స్ అనుంది అది ఏం బుక్ అది కింగ్ జేమ్స్ అది కదా ఆంప్లిఫైడా గిడియోన్సా గిడియోన్స్ కదా బైబిల్ బైబుల్ తేడా కనిపిస్తా ఉంటాయి ఇట్లా ఇట్లాంటి టైల్ అనేది బయటకు వస్తాయి రావు మనం చూస్తుంటే అర్థమైతాయి స్కై కి హెవెన్స్ కి లేదా సరే తెలుగులో మట్టుకు ఆకాశం అనేది ఆకాశ అంటే ఆకాశము మీద అని అర్థం మండలం అంటే దాని మీద కాబట్టి ఆకాశం మండలం అంటే ఆకాశము మీద అంటే పర్లోకమే అని అర్థం కాబట్టి పర్లోకము కాగితకు చుట్టలాగా చుట్టబడి ఎగిరిపోయింది అనర్థం అక్కడ జకర గ్రంథంలో కేవలం ఎగిరిపో పుస్తకం ఒకటి అనిపిస్తుంది అది ఏందనేది అక్కడ ఎవరికి అర్థం కాదు నువ్వు జకర గ్రంథం ఒకటి ఐదవ దేని అనిస్తే నీకు ఎప్పటికీ అర్థం కాదు ఆ విషయాలు ఖచ్చితంగా ప్రాణ గ్రంథానికి వస్తే ఆ విషయం మనకు అర్థం కాదు కాబట్టి మరోసారి ఆరవ అధ్యాయము పద్నాలువ అవసరంలో మరియు ఆకాశ మండలము చుట్టపరంగా గ్రంథము వలే నై తొలగిపోయెను బాగా అర్థం చేసుకోండి తొలగిపోవడం ఇది మతపరమైన క్రైస్తవ జీవితము ఆ మతపరమైన క్రైస్తవత్వము ఎట్లా తొలగిపోతుందన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు తర్వాత ఆకాశ ఒక గుంపు అయితే ప్రతి కొండలు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను అవి రెండు గుంపులు అవి ద్వీపము కొండ కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి కొండ దేనికి సాదృశ్యం ద్వీపం దేనికి సాదృశ్యం ఒక రీతిగా రెండు ఎప్పుడు కలిసే ఉంటాయి ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా కానీ వాటి గుర్తింపులు స్పెషల్ గా ఉన్నా గాని అవి ఎప్పుడు కలిసే ఉంటాయి ఈ మూడు గుంపులు కలిసే ఉంటాయి రీతిగా కానీ ఎప్పటికప్పటికీ ఆ గొప్ప జనము అంటుకొని జరిగిపోవడం ఉంటా మొదటి గుంపులతో కాని మొదటి రెండు గుంపులు మటుకు ఎప్పటికప్పటికీ బాగా కలిసే ఉంటాయి కొండ వేడికి సాదృశ్యం ఎండాకాలం తెలుస్తుంది కొండ యొక్క ఎఫెక్ట్ కొండ ప్రాంతాల నివసించే వాళ్ళకి ఆ దాని రేడియేషన్ చేస్తుంది అది వేడిని ఆ వేడిని రేడియేట్ చేసిందంటే భరించలేం దగ్గర అట్లనే చలికాలం కూడా అంతే కొండ ప్రాంతాలలో చలికాలం చాలా చాలా కొట్టింది దాని విధానం అది కాబట్టి ఎండాకాలం దాన్ని భరించలేం వివరం కొండ ప్రాంత ప్రాంతాలలో కాబట్టి ఆ వేడి అనగానే మంటకి సాదృశ్యం తేళ్లు గరిస్తే కూడా మంటకి సాదృశ్యం కాబట్టి అదొక గుంపు అదే రీతిగా ద్వీపము ద్వీపములు ఏమిటాయి మీరు చూసింటారు పావులు ఒకరోజు ఒక ఓడలు పోయినప్పుడు అది తుఫాన్ వచ్చి బదులైనప్పుడు ఒక ద్వీపంలో పడతాడు ఈత కొట్టుకుంటా ద్వీపంలో పోతాడు అక్కడ ఒక పాము కదా కాబట్టి ద్వీపములు సర్పాలకి సాదృశ్యం సర్పములకు సాదృశ్యం ఎందుకంటే అది అక్కడ అవి నివసిస్తాయి ద్వీపాలలో అవి నివసిస్తాయి కాబట్టి మనకి ఇక్కడ కూడా దేవుడు ఆ మూడు గుంపులను చూపిస్తున్నాడు జకరే గ్రంథంలో చూపిస్తున్నాడు ఆమోసు గ్రంథంలో చూపిస్తున్నాడు ప్రాణ గ్రంథంలో చూపిస్తున్నాడు ఎక్కడమైన ఇవే కనిపిస్తుంటాయి మనకి ఎందుకంటే ఇవి మొదటి నుంచి ఉన్నవే మొదటి నుంచి ఉన్నవే అవి ఇప్పుడు మళ్ళా తిరిగి రప్పించేవుడు మన కొరకు అని అంటున్నామా అవి ఆల్రెడీ ఉన్నాయి అక్కడ మనకు చూపిస్తుంది అంతే మన స్పెషల్ కాబట్టి తీసుకొచ్చి బొమ్మలాగా వెంటలే అక్కడ అవి ఆల్రెడీ ఉన్నాయి వాటిని గుర్తించే బాధ్యత మీది ఎందుకంటే పర్మోగ్రాజ్య మర్మంలను మీకు అనుగ్రహించబడను వారికి అనుగ్రహించబడలేదన్నాడు ఒక తెగ వారికి అవి గ్రహించలేరు ఎందుకంటే లోపల ఉన్న వారికి అట్టి గ్రహించలేరు బయటకు వస్తనే గ్రహించగలం పంది దాని లోపల ఉన్నంత వరకు అది బురద దానికి మంచి లోకం లాగానే ఉంటుంది అది బయటకు వస్తే అది బురద అని తెలిసాడు మన జీవితం కూడా అంతే మనం కూడా ఒకప్పుడు పందుల వలె ఉన్నాం కుక్కల వలె మన వాంతిక తట్టు తిరిగినాం కానీ వాటిని తెలుసుకొని బయటకు వచ్చినాక దాన్ని అసహించుకుంటున్నాం అటువంటి జ్ఞానము అటువంటి వివేచన వారి కూడా ఇవ్వాలనే ప్రయాసంతో దేవుడు మనకి ఇవి చూపిస్తాడు మన పని కూడా అదే కాబట్టి ఇప్పుడు ఆకాశ మండలము ఒక గుంపు అయితే కొండలు కొండ ఇంకొక గుంపు ద్వీపములు మరి గుంపు కాబట్టి వీటికి ఏం జరుగుతుంది విషయమే మనము అర్థం చేసుకుంటున్నాం తొలగిపోవడం అన్న విషయమే కొంచెంసేపు మనం సమయానికి అర్థం ఇవన్నీ వాటి వాటి స్థానాలు తొలగిపోయినాయి ఒకప్పుడు ఎక్కడంటే వాటి స్థానం ఒకప్పుడు అవన్నీ మన ప్రభులో నాటుకున్నాయి మన ప్రభులో స్వాస్థ్యాన్ని సంపాదించుకునే కానీ యుగ సమాప్తి వచ్చినప్పటికీ వాటి స్థానాలు అవి పొగట్టుకున్నాయి ఎందుకు పొగట్టుకున్నాయి జకర్యా చూపిస్తుండే మనకు ఐదవ ఎందుకు పొగట్టుకున్నాయి చూడండి మటపు గుండు దించి వేసినప్పుడు రైట్ సైడ్ ఏముంది లేక గ్రంథపు రైట్ సైడ్ లో ఏమున్నాయి లెఫ్ట్ సైడ్ లో ఏమున్నాయి గోడ మీద లేబడ్డ మన ప్రభు మట్టపు గుండు రైట్ సైడ్ లో ఏ గుంపులున్నాయి లెఫ్ట్ సైడ్ లో ఏ గుంపులున్నాయి అన్న విషయం మనం గణించిన కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ కూడా ఐదవ అధ్యాయంలో కూడా అదే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు మొదటిదిగా దానికి ఒక ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి బాగా తీసుకోలే దాని ఆ పుస్తకము ఒక దిక్కు రాసిన దానిని బట్టి అంటే కొలత వేసి చూస్తే ఏమున్నారు ఎవరున్నారు దొంగిలు వాళ్ళందరూ కాబట్టి దొంగతనము అంటే దోచుకుంటే వాళ్ళు తేళ్లకి సాదృశ్యం కాబట్టి తేళ్లు దోచుకుంటే కాబట్టి దోచుకుంటే వాళ్ళకి వాళ్ళ గురించి రాబడి తేళ్ల గురించి చెప్పిండే అది ఒక గుంపు అది తర్వాత చూడండి దానిని బట్టి దాని దానికి ముందు మీరందరూ కొట్టిమేయబడదురు అని చూడండి దొంగిల వాళ్ళందరూ కొట్టిమేయబడదురు శాశ్వతంగా ఆ పుస్తకంలో నుంచి వాళ్ళ పేర్లు కొట్టిమేయబడతాయి ప్రటర్ గందలు ఉన్నాయి నేను నీకు చూపిస్తాను కొంచెం సేపట్లో ఎవరి పేర్లు రాయబడతాయి ఎవరి పేర్లు కొట్టివేయబడతాయి జీవగ్రంథం లో అక్కడ ఉందే వాక్యం కాబట్టి ఈయన దర్శనంలో మట్టుకు ఆ రీతికి తీపిస్తుంది బహుశా జకర్యకు అవన్నీ అర్థమైన లేవో నాకైతే తెలియదు ఆ రోజులలో జకర్య మళ్ళీ దీర్ఘంగా ధ్యానించలేమో మనకు తెలియదు ఒకవేళ ధ్యానించినా ఆయన కాలానికి సంబంధించినవి కావు కాబట్టి ఆయనకు రిలేట్ కాకపోయి ఉండొచ్చు ఆయన కానీ మన కాలంలో ఇవన్నీ నెరవేరుతున్నాయి కాబట్టి మనకి ఖచ్చితంగా అర్థం కావాలి నీ ప్రయాసం దాని కొరికే నువ్వు విలోకంలో ఎంతగా అలసిపోతున్నా గానీ ఈ విషయాన్ని నువ్వు గ్రహించకపోతే నీకు అర్థం లేదు నీ జీవితానికి విలువ లేదు దేవం దృష్టిలో కాబట్టి ఆయన జీవితంలో ఆయన దృష్టిలో మనం విలువగలవ ఉండాలంటే ఆయన చెప్పబడుతున్న ప్రతి వాక్యం ప్రకారంగా నేర్చుకొని వాటిని అర్థం చేసుకుని ప్రకారం జీవించడమే జీవించడం అంటే ఏంది కేవలం ఇంటికి పోయి కూర్చడం కాదు వీటిని అనేకలకు బయలుపరచాలి మనం మనం తీర్మానించుకున్నాం వాటిని చేస్తామని కాబట్టి దొంగిలిన వారందరూ లేక ఒక గుంపది బాగా అర్థం చేసుకోండి మన ప్రభులోనే స్థాన స్థలంలో ఉండి వాటి వాటి స్థానాలు తప్పి తప్పిన వారు వీళ్ళంతా మన ప్రభులోనే నాటబడి మన యోహన్ శువర్త పదిహేను అధ్యాయంలో చెప్పబడ్డట్టు నా నుండి వేరుగా ఉండి ఎవరు ఫలించలేరు ఆయనలో నాటబడి ఆయన రసం తీల్చుకొని ఆయన నుంచి సమస్తం పొందుకొని ఆయనకి విరోధంగా జీవించినవి అందుకే బైబుల్ అంత మనం ప్రణంగా దొంగిల్ వారు ఎట్టి పరిస్థితి పర్లోద్రానికి పోలేరని కాబట్టి వీళ్ళు శాశ్వతంగా కొట్టివేయబడతారు అని ఇక్కడ చెప్పబడింది తర్వాత రెండవ ప్రక్కన అంటే లెఫ్ట్ సైడ్ రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అంటే ఆల్రెడీ వాళ్ళ వాళ్ళకి తీర్పు డిసైడ్ అయిపోయింది ఈ పుస్తకము తీర్పుకు సంబంధించింది కాబట్టి తీర్పు డిసైడ్ అయిపోయింది మొదటి తీర్పు మొదట రాయబడ్డ తీర్పులు ఏముందంటే దొంగిలు వారందరూ శాశ్వతంగా కొట్టివేయబడతారు తర్వాత చేయండి రెండవ ప్రక్కను వ్రాసి ఉన్న దానిని బట్టి అప్రమాణికులను అందరూ కొట్టివేయబడదురు అప్రమాణిక ప్రమాణము లేక వాగ్దానం చేసిన వాళ్ళు అప్రమాణికులంటే వాగ్దానం చేసి ఆయన కొరకు జీవిస్తామని తీర్మానించుకొని జరిగిపోయిన వాళ్ళు అని అర్థం కాబట్టి బాగా చేసుకోండి నువ్వు తీర్మానించుకుంటున్నావు నేను నీ కొరకు జీవిస్తా ప్రవ్వా అని ఎప్పుడు ఎప్పుడు తీర్మానించుకుంటావు నా జ్ఞాపకం నువ్వు మొట్టమొదటిసారి నీ జీవితాన్ని సమర్పించుకున్న రోజు తర్వాత బాప్తిజం పొందిన రోజు తీర్మానించుకుంటావు అందరం అంతే ఎప్పుడైతే నువ్వు నీటి బాప్తిజం పొందుతావో ఏసుక్రీస్తున్న బాప్సం పొందుతావో ఆ రోజు తీర్మానించుకుంటావు నేను నీ కొరకే జీవిస్తా ప్రవ్వా నీ కొరకే ఈ లోకంలో సాక్షిగా జీవిస్తా అని తీర్మానించుకుంటావు కానీ ఆ కాలం తర్వాత క్రమేణ ఆ తీర్మానం మర్చిపోతావు ఆ వాగ్దానం మర్చిపోయి నువ్వు ఆయన కొరకు జీవించడం మా దుష్టిని కొరకు జీవిస్తా ఉంటావు అంటే ఈ లోకంలో జీవిస్తున్నావు ఈ లోకాతీతంగా జీవిస్తున్నావు లోకం లోకానికి అంటుకొని జీవిస్తున్నావు లోకం ఈ లోకపు మర్యాదని పాటిస్తున్నావు అది అప్రమాణికమంటే లేక ప్రమాణంలోకి వెళ్ళి తొరిగిపోవడం నువ్వు ఆయనతోని ఉరంబడిక లేక ప్రామిస్ చేసినావు నీతో పాటు నేను జీవిస్తాను కానీ క్రమేణ నువ్వు దాన్ని ఉల్లంఘించినవు దాన్ని తృణీకరించి నీ అంతటా నువ్వే జీవిస్తున్నావు నీ కొరకు జీవిస్తున్నావు ఈరోజు మతపరమైన జీవితం అంత అంతే కాబట్టి వీళ్ళందరు ఎవరు ఆయన నీ మహిమ పరచాల్సిన వీరు వారే మహిమను దొదలిస్తున్నారు కాబట్టి వీళ్ళు సర్పాంబక సాదృశ్యం వీళ్ళు ఆయన కొరకు వాగ్దానం చేశారు నీ నామాన్ని ప్రకటిస్తాం మనీష్ కానీ వాళ్ళు ఆయన నామాన్ని ప్రకటిస్తున్నారు ఆయన కొరకు జీవిస్తున్నారు కాబట్టి ఇది మూడవ గుంపు అన్న విషయాన్ని ప్రభు జ్ఞాపం చేసింది కాబట్టి వీళ్ళు రాయబడ్డారు ఆల్రెడీ వీళ్ళకి శిక్ష రాయబడింది తీర్పు రాయబడింది అటు అట్లనే ఉంది కదా వ్రాసి ఉన్న దానిని బట్టి అని రెండో ప్రక్కన వ్రాసి ఉన్న దానిని బట్టి అంటే ఆల్రెడీ రాయబడింది బాగా తెలుసుకోండి ధర్మశాస్త్రము లోపల రాయబడాల్సింది పోయి వీళ్ళు బయట రాయబడ్డారు అంతే తేడా బయట రాయబడింద్రు అంటే తీర్పుకి సంబంధించింది తీర్పు చివరికి వచ్చేది కదా క్రీస్తు చేసినందు వారికి ఏ శిక్ష లేదు లోపల ఉంటే ఆయన లోపల ఉంటే ఆయన అందు ఉంటే నీకు ఏ శిక్ష ఉండదు కానీ వీళ్ళు బయట ఉన్న వాళ్ళు అన్న విషయాన్ని ఈ దర్శనం జ్ఞాపం చేస్తుంది కాబట్టి ఈ పుస్తకము అంటే పర్లోకము లేక ఆకాశ మండలము అని చెప్పబడింది తనిక లేదా ప్రారంభ ప్రకారం మటుకు పర్లోకము లేక ఎప్పుడైతే ఆ కాగితము చిటబడిందో ఒక గుంపు విడిపోయింది దాంట్లో నుంచి రెండు గుంపులు బయటకు వచ్చేసినాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది చుట్టబడడం అంటే అది అర్థం ఎప్పుడైతే ఆ పుస్తకం చుట్టబడిందో అందులో ముద్రించబడ్డ వారి పేర్లు లేక అందులో ఉన్న వారి పేర్లు తప్ప బయటికి రావాల్సిందే అన్న విషయాన్ని ఈ దర్శనం చూపిస్తుంది ఇది ఎప్పుడు నెరవేర్తుంది మటపు గుండు దించి వేసేటప్పుడు కాబట్టి ఆయన కొలత వేస్తున్న సమయం ఇది ఆయన కొలత ఆరంభించిన కాలంలో మనం ఉన్నాం అది ఆరంభమై నా దృష్టిలో కొంతకాలం అయింది ఇవన్నీ అంతకుముందు చెప్పబడలేదు మనకు బహుశా ఒక ఎనిమిది సంవత్సరాలు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి ఇవన్నీ విషయాలు అర్థమవుతున్నాయి అంటే బహుశా ఆ కాలంలోనే ఈ కొలత ఆరంభమైందేమో అనిపిస్తుంది నాకు కానీ నేను డైరెక్ట్ గా డైరెక్ట్ గా చెప్పలేను పలాని సంవత్సరము పలాని తేదీ అని నేను చెప్పలేను ఎందుకంటే అవి ఈలోకాతీతమైన ఆలోచనలు అవి మన కాలంలోనే ఆరంభమైంది అందుకే దేవుడు మనల్ని కూడా ఆ చుట్టబడినట్లు వాటి నుంచి వెలదీసింది లేకపోతే మనం ఆ గుంపుల్లో ఉంటే ఇవి ఎప్పటివి కదా నువ్వు బబులోన్లోనే ఉంటే ఇవి నీకు ఎప్పుడూ ఎందుకంటే బబులోన్లో ఉంటే అదే పర్ఫెక్ట్ అనుకుంటావు ఆ గలీబిలే పర్ఫెక్ట్ అనుకుంటావు అదంతా గలీబిలికి నీ లేం అంటేనే బాబేలు అంటే గలీబిలి అర్థం బాబేలు అన్న బబులో ఒకటే ఒకటే ప్రాంతంలో ఉన్నాయి దాని రాజధాని పేరు షీనారు శ్రీనాడు పర్వతం అక్కడ వాళ్ళు కట్టిరు దానికి బబులోనికి పెద్ద గోపురం కట్టిరు కదా బబులోని గోపురం కట్టింది అక్కడ నిం్రోజు కాలం నుంచి ఆరంభమైంది అది నింబ్రోజు కాలం నుంచి మొదలుకొని నిబుకద్జర్ కాలం వరకు దానికి అంతగా ప్రభావం ఉంది బబులోనికి నెబుకర్ కాలం తర్వాతనే అది క్రమేణా దిగజారిపోవడము దాని తర్వాత అసూరిలు రావడము ఐగుప్తీలు రావడము అట్లా ఆ కాలంలో మొత్తం బబులోను శాశ్వతంగా జ్ఞాపకానికి రాకుండా ఈ రోజు నామరూపాలు లేకుండా భూమి అది కొట్టివేయబడింది ఈ రోజు లేదు బబులోన్ పట్నం ప్రాంతం లేదు దేశం లేదు కానీ బైబుల్ మట్టుకు ప్రాణంలో కూడా ఉంది బబులోన్ గురించి మనం ఎన్నిసార్లు గణించాం కాబట్టి దాని నుంచి మీరు త్వరగా బయటకు రావాలన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది ఎప్పుడైతే ఈ కాగితపు చుట్ట చుట్టబడి ఎగిరిపోతుందో అంటే విడిపోతుందో తొలిగిపోవడం ఎగిరిపోవడం అంటే తొలిగిపోవడం ఇక్కడ ఎగిరిపోవడం అనుంది ప్రాణంలో తొలిగిపోవడం అనుంది అంతే తేడా కాబట్టి ఎగిరిపోవడం అంటే నిజంగా గలకి ఎగిరిపోవడం అని రాదు ఆ విషయం అర్థం చేసుకోవాలి ఎగిరిపోవడం అంటే విడిపోవడం అంటే తప్పించుకొని పోవడం ఎగిరిపోవడం అంటే ఒక రీతిగా మళ్ళా దాన్ని మనం రాంగ్ అర్థం అంటే ర్యాక్చర్ కల్డ్ బోధకులు దాన్ని రాంగ్ అర్థం చేసుకుంటారు ఎగిరిపోవడం అంటే చూడబడే సంఘం ఇక్కడ ఉందని చెప్తారు దాన్ని అదన్నీ తప్పవి అట్లా అట్లాంటి బోధలు లేవు బైబుల్ ఎక్కడ నేను ఈ రోజు సాయంత్రము ఈ విషయాలు ధ్యానిస్తుంటే ఈ విషయం ఒకటి వెంట ఉంటది సంఘం ఎత్తబడట అన్న విషము బైబుల్ లేదు కాని భవిష్యత్తులో ఇట్లాంటి బోధ బయటకు వస్తది కాబట్టి హెచ్చరిక లాగా అటువంటిది లేదు అని చెప్పబడ్డ వాక్యాల మటుకు ఎన్నో ఉన్నాయి ఒకటిగా రెండుగా మార్తాతో ఏమంటాడు దేవుడు నువ్వు నింటే ప్రఘ్వా మా సహోదరుడు మరణించకపోయేవాడు అంటే ఆయన ఆయన ఏమంటాడు పునరుద్ధరం ను జీవం నేనే చనిపోయినను తిరిగి లేచును అంటే ఏంది అర్థం ఆయన ఆయన ఏమంటదంటే ఓకే నేను చెప్పేది ఏంటంటే మృతుల పునరుద్ధరణం ఒక రోజు అవుతుంది కదా దాని గురించి మాట్లాడుతుండేమనుకుంటాడు అక్కడ కూడా ఒక సూచన ఇచ్చి చనిపోయినాకనే తిరిగి లేస్తారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుడు అక్కడ ఆ కాబట్టి కొరికల్ రాష్ట్ర పత్రికలో మొదట మృతులు లేతురు తెశ్వికల కూడా చూసినాం ప్రభు మన పిల్లలని అందరినీ వెంట పెట్టుకుని తర్వాత మొదట మృతులు అక్షయగా లేపబడుతురు దాని తర్వాత సజ్జలమై ఉన్న మనము మేఘముల ఎందు ఆయనతో కొనిపోబడదం అని ఉంది మేఘంల మీద కొలిపోబడదము అన్న వాక్యం ఒకటి తీసుకుంది ఒకటి ఎత్తపర సంఘానికి సంబంధించింది అనేది మతపరమైన బోధి రోజు దేవుడు మనకి ఎన్నిసార్లు చూపించిండు మేఘముల ఎందు కింద రాయబడింది ఫోర్ట్ నోట్స్ మేఘముల ఎందు మేఘంల మీద అని చెప్తున్నాడు మేఘముల ఎందుని ఎందుకు చెప్పారు ఎవరు మేఘంలో ఎందు కొనిపోబడతాము ఆయన వచ్చేది కూడా మేఘంలో ఎందే కాబట్టి మేఘము దేవికి సంబంధించింది నిజంగా మేఘాలని ఆయన గవర్తడా అవి మేఘాల ఏందవి అవి ఆవిరి ఏరోప్లేన్ లో పోతుంటే మేఘాలు మన కిందగా కనిపిస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం కేరళ ప్రాంతానికి ఏరోప్లేన్ లో పోతా ఉంటే పిటికీలకెళ్ళి కనిపిస్తూ ఉంటాయి మేఘాలు మనకంటే కింద ఉంటాయి అవి ఒక దూది కనిపిస్తాయి పెద్ద పెద్ద దూది కుప్పలాగా వేస్తే అట్లా కనిపిస్తుంది అవి మెల్లగా జరిగిపోతుంటాయి ఆ ఏరోప్లేన్ అందులో నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఆ మేఘాలకి వెళ్ళి ఉంటది అప్పుడు చెప్పాలా ఏరోప్లేన్ కూడా దాంట్లో ఉండలేకపోతుంది దాంట్లో ఆగలేకపోతుంది మేఘాల మీద ఎట్ ఎలా వాడతారు అదేమన్నా అది అన్సైంటిఫిక్ ఫస్ట్ పాయింట్ బైబిల్ కూడా సైంటిఫిక్ గానే రాయబడేది కదా ప్రతిదానికి ఆధారం ఉంది మేఘము ఆయన కాబట్టి ఆయన మహిమతో తిరిగి రానే ఉన్నాడు ఆయన మహిమలో తిరిగి రానే ఉన్నాడు అన్న విషయాన్ని మనకి ఎవరు చూపించి జేమ్స్టాంగ్ నంబర్ చూపించ చూడకపోతే ఇవన్నీ ఎప్పటికీ అర్థం కాకపోయింది మనం కూడా శారీరకమైన బోధననే ఉండపెట్టం అట్లా ఉండి ఈ రెండు గుంపులలో ఉండిపోయి వాళ్ళం ఎట్లా చెప్తే తేళ్ళు అట్లా చేస్తాయి ఏం పని చెప్తే ఆ పని చేస్తాయి ఎందుకంటే సర్పంలో దేవుని ఏర్పాట్లు ఉన్నాయి అని తేళ్లు గుడ్డిగా నమ్ముతాయి కాబట్టి తేళ్లు సర్పంలను వెంబడిస్తున్నాయి కాబట్టి గొప్ప జనం కూడా తేళ్లను వెంబడిస్తాయి సర్పాలను వెంబడిస్తాయి వాళ్ళకి విరోధంగా ఏం మాట్లాడవన్నట్టు కోపమున్నా ద్వేషమున్నా ఎప్పుడు మాట్లాడవేవి కానీ యుగ సమాప్తిలో ఇష్టపడుకోవాలని తెలుసుకుంటే మనం అటుపై వరం చూసినాం ఇద్దరు సాక్షులకు సంబంధించిన బోధ అదే కదా ఇద్దరు సాక్షులు గొప్ప జనం ఈ లోకపు బోధలు ఏముందంటే వాళ్ళు మోస అని ఏలియా అని ఇర్మియా అని బాప్తిజం ఇచ్చి యూహాన్ అని ఆ ఇద్దరు సాక్షుల గురించి మాట్లాడుతున్నారు కానీ వాళ్ళిద్దరు ఇద్దరి మీద ఘట సర్పము విజయం పొంది వారిని చంపింది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వాడికి ఎంత శక్తి ఉన్నా గాని సైతాను వాళ్ళ మీద విజయం పొందింది ఎందుకు పొందింది పాలు అర్థం చేసుకోండి నువ్వు ఆయనలో ఉన్నప్పుడు ఆయన మరణ భూస్థాపన పురుదల్లో పాల్పొందినప్పుడు నువ్వు ఆల్రెడీ విజయం పొందినవాడు నీకు రెండో మరణం మీద రెండో మరణానికి నీ మీద అధికారం లేదు నువ్వు తిరిగి మరణించావు వాక్యం కానీ వీళ్ళు ఎందుకు మరణించాల్సి వచ్చింది ఘట వారి మీద ఎందుకు విజయం పొందింది బాగా తెలుసుకోండి ఎప్పుడు సైతాన్ని మన మీద విజయం పొందుతాడు మనలో తప్పిదములు ఉంటేనే మనలో అపవిత్ర ఉంటేనే మనలో మోసం ఉంటేనే కాబట్టి ప్రతి మనకి చూపిస్తున్న విషయం అదే కానీ గొప్ప జనం మటుకు కాగితకు ఎందుకు చుట్టూ అంటే వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారు ప్రభుని వెంబడిస్తాను అనుకుంటున్నారు ప్రభుని వెంబడిస్తున్నారు వాళ్ళు వాళ్ళు వెంబడిస్తుంది సర్పము తేలిని వాళ్ళు అనుకునేది ఏంటంటే వాళ్ళ సర్పము తేలి కూడా ప్రభుని వెంబడిస్తే అనుకుంటున్నారు కానీ వేరే ఒక ప్రభు ఏసు అన్న విషయం వాళ్ళు ఎప్పుడు గ్రహించలేకపోయారు అందుకు వాళ్ళు అది గుర్తించేటప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది వాళ్ళ జీవితంలో ఇద్దరు సాక్షుల వాళ్ళు అంత అంతకు ముందు ప్రవచించలేదు చిరిగి ప్రవచించరు మూడున్నర సంవత్సరంలే అది మనం అటుపై వరం వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా ప్రవచించలేదు ప్రభు గురించి మరణించక ముందు మూడున్నర సంవత్సరంలే ప్రవచించి వాళ్ళు వెయ్యిని సంవత్సరాలను పై నేర్చు కదా కాబట్టి వాళ్ళు అప్పుడే ప్రవచిస్తున్నారు మరణించే టైంకి ప్రవచిస్తున్నారు కాబట్టి సరే ఇప్పుడు ఆ దర్శనం గురించి మనం ధ్యానం కంటే ఆల్రెడీ అయిపోయింది అది ఇప్పుడు మనము ఈ యొక్క ఐదవ అధ్యాయంలోని దర్శనాన్ని మనం కొంచెం సేపు ధ్యానించే వాక్యాన్ని ముగించుకుంటాం ప్రటన గ్రంథం మూడవ అధ్యాయంలో ఈ వాక్యాలు మరీ ఒకసారి చెప్పబడుతున్నాయి చూడండి ఎవరి పేర్లు ఆయన కొట్టివేయడు ఎవరి పేర్లు శాశ్వతంగా జీవ గ్రంథంలో ఉంటాయి అన్న విషయాన్ని అక్కడ చూపిస్తుంది చూడండి మూడవ అధ్యాయం ప్రటన గ్రంథము మూడవ అధ్యాయము వస్త్రంలో అములను అపవిత్రచుకొనక మనం ఇట్లా అర్థం చేసుకోవాలి ఎప్పుడు నీ జీవితం ఎక్కడు తన వస్త్రములను అపవిత్ర పరచుకొనక కొనని కొందరు ఎక్కడున్నారు సార్దీసులో నీ ప్రతి సంఘంలో కొందరు ఉంటారు అనే విషయం ధ్యాకం చేస్తున్నారు ఒక సంఘం ఆ సంఘంలో కూడా కొందరు అపవిత్రతలా లేని వారు ఉన్నారు అని చెప్తున్నారు అది లక్షా నలభై నాలుగు వేల మంది సాధు ప్రతి సంఘకాలంలో మనకు కనిపిస్తా ఉంటారు అని చెప్తున్నాడు వారు అర్హులు ఎవరు అర్హులు జీవ గ్రంథంలో ఉండడానికి ఎవరి పేర్లు రాయబడతాయి ఎవరైతే అపవిత్రలో లేని వాడే అర్హులు అని వారు అర్హులు గనక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు ఆయన ఎక్కడ పోతే మనం అక్కడ పోవాల సంచరించడం అంటే అది అర్థం మనం ఎప్పుడు ఆయనతో పాటు సంచరించాలంటే నువ్వు నిన్ను నువ్వు అపవిత్రపరచుకునక యోగ్యత కలిగి జీవించడం అర్హత అంటే అది అర్థం యోగ్యత ఆయన ఇస్తాడు ఆ అర్హతని ఎప్పుడు అపవిత్రపరచుకునకుండా నీ వస్త్రములు నువ్వు కాపాడుకుంటే మలినమైన వస్త్రములు అటు రెండు మూడు వారాల క్రితం ధరించడం ప్రధాన యాజకుడు మలినమైన వస్త్రం ధరించుకున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే యుగ సమాప్తిలో యాజకత్వము అపవిత్రతలో ఉంది అందుకే వాళ్ళు కొట్టి మనం అట్కట్ ఉండడం వీళ్ళేది ఎందుకంటే సార్ దీస్ చిన్న గుంపు యాక్చువల్ గా సార్ లో ఒక దొంగలాగే అనిపిస్తుంటాడు కదా ఇప్పుడు నేను అది చూపించాను మీరు ఇంటి వరకు చూడండి లేదంటే వాక్యం ఇంకేటేటో వెళ్లిపోతుంది తెలియని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేద్దరు జయించి వాడు తెల్లని వస్త్రము ధరించుకొను నువ్వు జయించాలా లోకంలో ప్రతి విషయంలో జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తొడుపు నీ జీవిత విధానం నువ్వు అట్లా జీవిస్తే నీ పేరు ఎప్పుడు కొట్టివాడంట తొడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అదే తీర్పు దినం కదా ఆ దినం మనల్ని ఒప్పుకుంటాడు అన్న విషయాన్ని జ్ఞాపం కాబట్టి ఎవరి పేర్లు రాయబడ్డ ఈ ఎగిరిపో పుస్తకం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ పుస్తకం లోపల ఉన్న పేర్లో ఉన్న వాళ్ళనే కాపాడుతాడు అన్న విషయాన్ని జ్ఞాపం వాళ్ళని కాపాడడు అన్న విషయం జ్ఞాపకం చేస్తుండీ మళ్ళీసారి ప్రణానికి పదమూడవ అధ్యాయము ఇంకొక వాక్యం చూపించి టైం ముగించేస్తాను వచ్చే వారం మనం ఈ యొక్క దర్శనాన్ని ముగించుకుంటాం పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వర్షంలో ఎవరు ఆ పుస్తకంలో లేరు అని కూడా ఇక్కడ ఎవరు ఆ పుస్తకంలో ఉంటరు అని కూడా చూపించిన కాబట్టి నీ వస్త్రములను అపవిత్రపరచుకునక యోగ్యత కలిగి ఆయన వెంబడి జీవించే వాళ్ళు ఆయన వెంబడి సంచరించే సంచారించడం అనేది చాలా ముఖ్యమైనది ఎందుకంటే గొడపిల్ల ఎక్కడ పోతే వీరక్కడికి వెళ్ళి కాబట్టి మనము నీకు ఎక్కడ ప్రేరేపణిస్తే అక్కడ వెళ్ళిపోతుండాలా రోగమున్నా కష్టమున్నా బాధ ఉన్నా వెళ్ళిపోతుండాలి ఎందుకంటే ఈ వాక్యం నిజితం దగ్గర అలా ఆయనతో పాటు నువ్వు కాబట్టి ఎనిమిదవ విషయం చూడండి భూవాసులు అనగా భూవాసులు అంటే శరీరకంగా జీవించేవాళ్ళు ఈ లోకాతీతంగా జీవించేవాళ్ళు శరీరాన్ని ప్రేమించేవాళ్ళు లోకాన్ని ప్రేమించేవాళ్ళు భూవాసులు భూనివాసులు భూనివాసులందరను అంటే ప్రతి శారీరకంగా జీవించే వారు అందరు అని గొర్ర పిల్ల యొక్క ఎవరి పేరు వ్రాయబడలేదో అంటే భూమివాసుల పేర్లు రాయబడవు శారీరకంగా జీవించే వారి పేర్లు అక్కడ రాయబడవు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మరి విశేషంగా ఎవరి పేర్లు రాయబడవో ఇంకా దీర్ఘంగా చూడండి ఇక్కడ ఎవరి పేర్లు రాయబడలేదో వారు ఎవరో చూడ రాయబడలేదు వారు ఆ మృగమునకు నమస్కారము చేదురు కాబట్టి మృగానికి ఎక్కువగా విలువనిచ్చేవాళ్ళు నమస్కారం చేయడం అంటే నువ్వు సాష్టంగా పడుతున్నావు దాని ముందు వంగి నమస్కారం చేసిన అంటే దానికి నిన్ను సమర్పించుకుంటున్నావు అర్థం నమస్కారం అంటే అర్థం అది నేను నీకు సమర్పించుకుంటున్నాను అర్థం కాబట్టి ఎవరు వీళ్ళు భూవాసులు అందరూ భూనివాసులు అందరూ జీవపు గ్రంథంలో పేర్లు వ్రాయపడి వారు వారు ఎవరు వారు మృగమునకు నమస్కారము చేయుదురు ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మృగము దేని సాదృశ్యం సర్పముల తేళ్లకు సాదృశ్యం ఎందుకంటే మృగాలు అవి ఓ రీతిని చెప్పాలంటే కాబట్టి సర్పములు తేళ్లు గొప్ప కలిస్తే ఒక గుంపు లేక మూడు కలయిక ఒక ఒక వ్యవస్థ లేక సంగము మతం ఎందుకంటే పబ్లిక్ చర్చ అని చెప్తే ఈ వాక్యాన్ని సహించలేరు చర్చే మృగంలాగా తయారైందంటే ఎవరు సహించడం వాక్యం అందరు విడిపోతా ఉంటారు ఎందుకంటే ఇది నేను ఇది ఏ పాలు తాగే దశ నుంచి సడన్లీ గట్టి పదార్థాలు తినే దశకి ఎవరు స్టెప్ బై స్టెప్ కదా పాలు తాగే వాళ్ళకి నువ్వు గట్టి పదార్థం ఫినిష్ అన్నట్టు వాడికి ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ వస్తే నెక్స్ట్ వీక్ నుంచి రాడన్నట్టు వాడు మనకి అర్థం కాదు కాబట్టి ఇది చాలా డిఫికల్ట్ ఉంది ఏదో డేంజర్ ఉంది ఈ కేసు అని ఇక్కడ రాడన్నట్టు మనం చూస్తున్నామో ఇక్కడ ఎన్నో వస్తా ఎన్నో పోతా ఉంటాయి అవి విధానాలు కానీ మనం మటుకు అదే ప్రేమతో మెలమెల్లగా ఎందుకంటే చిన్న గోడపిల్లలాగా ఉన్నప్పుడు మనం ఇవన్నీ ఒకేసారి అర్థం కావు మెల్లమెల్లగా మెల్లమెల్లగానే అర్థం కావాలి ఎంతగా ప్రిపేర్ అయితున్నా గానీ అందులో ఫైవ్ కూడా చెప్పలేని స్థితిలో ఉంటున్నాం ఎందుకంటే దేవుడు నన్నే ఎందుకు ఆపుతుంటాడు ఎందుకు చెప్పనీయడంటే అది మీరు అర్థం చేసుకోవాలి ఇంకా మెల్లమెల్లగా ఇంకా మెల్లమెల్లగానే అతను మనల్ని అందరినీ చేయాలి ఎందుకంటే ఆయనకు తెలుసు ఆ టైమింగ్ మనకు గా తెలుసు తెలవాల్సిన టైమింగ్ ఆయనకు తెలుసు ఏ టైంలో ఇవన్నీ నువ్వు బాగా అర్థం చేసుకోగలవు ఆ టైమింగ్ పరికీ ఆయన మెల్లమెల్లగా మెల్లమెల్లగా మన నడిపిస్తూ అందుకు ఇది లేట్ అయిపోతుంది థర్టీ ఫిఫ్త్ ఎపిసోడ్ ఇది థర్టీ టీవీ సీరియల్ గా నేను చెప్తుంది థర్టీ థర్టీ సెషన్ ఇది లెక్చర్ థర్టీ సిక్స్ ఆ థర్టీ లెక్చర్ అంటే ఎన్ని గంటలు అందాజగా ఒక నలభై ఐదు యాభై గంటలు అయిపోయింది ఆల్రెడీ మోర్ దెన్ త్రీ ఇది చక్రే గ్రంథమే చక్రే గ్రంథంలో ఉన్నంత టఫ్ గా మనం ఇంకెక్కడ చూడలే వాక్యాలు ఇక్కడే చాలా టఫ్ ఉన్నాయి కొన్నిసార్లు దొరకవు ఆ రోజు కూడా దొరకకపోతే మళ్ళీ తెల్లవారులేసి చూడాలా అంతగా ప్రయాస పడతాయి కూడా అవి దొరకతలేదు సరిగా తర్వాత వాటి కరెస్పాండింగ్ పాత పుస్తకాలు ఎక్కడ ఉంది మళ్ళా ప్రకటనలు ఇంకెక్కడ ఉంది అవన్నీ వెతుకోవడంలో చాలా టైం తీసుకుంటుంది కానీ ఈ టైం ఉండలేదు అవన్నీ వెతుక్కోడానికి మనకు టైం ఉండలేదు కానీ టైం ఉండలేదు మనం దాన్ని సమర్థించుకుని పోవడానికి వెళ్ళలేదు మనం మటుకు వెతుకుతా ఆయన నీ హృదయ పరిస్థితిని గమనించేవాడు ఆటోమేటిక్ ఏం జరగదు ప్రతిదీ కష్టించి ఫలించే అభివృద్ధి పొందడం అని చెప్పినాడు ఆయన ఆది కాండంలో మనం మట్టుకు కష్టించి ఫలించాల్సిందే ఈ యొక్క వాక్య విధానంలో కూడా కాబట్టి ఇప్పుడు మనం చూసినాం ఎవరి పేర్లు అందులో రాయబడవు అన్న విషయాన్ని వీళ్ళందరూ మృగమునకు నమస్కారము చేసిన వారు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు కాబట్టి వీళ్ళ పేర్లు అక్కడ ఉండవు వీరి నేమ్స్ అక్కడ నుంచి కొట్టివేయబడతాయి దేర్ నేమ్స్ షాల్ బి బ్లాటెడ్ అవుట్ అని ఉంది అక్కడ దేర్ నేమ్స్ ఆర్ అని అక్కడ రాయబడింది జేమ్ స్ట్రాంగ్ నంబర్స్ నేను ఎన్నో రాసుకున్నా గానీ మనకి ఇంకా అంతగా టైం లేదు ఈరోజు సో 9.15 ఫిఫ్టీన్ అవుతుంది సో 1 అవర్ సెషన్ అంతే కాబట్టి వచ్చేవారము జేమ్స్ స్ట్రాంగ్ నంబర్స్ చూపిస్తూ వీటన్నిటిని మనం అర్థం చేసుకునే ప్రయాసం పడుతాం ప్రార్థనా పూర్వకంగా మీరు కూడా తిరిగి రండి వచ్చేవారము రెండవ దర్శనం కూడా చూస్తాం అంటే ఏడవ దర్శనం కూడా ఆరంభిస్తాం ఈ స్త్రీ ఎవరు ఏంటది అక్కడ ఏముందా కొల కూర్చున్న స్త్రీ కొళ్ళ తోములో కూర్చున్న స్త్రీ లేక ఉమెన్ ఇన్ ద బాస్కెట్ అని వా ఇంగ్లీష్ లో మటుకు ఈ బాస్కెట్ బాస్కెట్ అంటే గంప గంపలో ఒక స్త్రీ కూర్చోడం అంటే కొంత కష్టకంగా ఉంటది కదా మన దగ్గర అయితే గంపలో కూర్చోబెడతారు అంటే వెనకడికి పెళ్లిలో గంపలు కూర్చోబెట్టి లేపెట్టాలి పెళ్లి పెళ్లి కూతురుని మన దేశంలో సరే అది చెప్పడానికి కూడా అది సిగ్నిఫికెన్స్ బాగుంది అంటే ఈమె కూడా పెళ్లి కుమార్తె ఇక్కడ కూడా పెళ్లి కుమార్తె జరి జపబడుతుంది చెప్పాలంటే పెళ్లి కుమార్తె గంపల కూర్చడం ఏంది ఒక స్త్రీ గంపలు గుర్చడం ఏంది అని మీరు కొంచెం ధ్యానించండి ప్రార్థనా పూర్వకంగా ఈ స్త్రీ ఎవరు ఈ గంప దేనికి సంబంధించింది మరి చేపలు పట్టేవాడు చేపలు వల వేసినప్పుడు ఎన్నో పడతాయి రకరకాల అవన్నీ తీసుకొచ్చి గంపలు మరి దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఉందా పొందితుల రాష్ట్ర పత్రికలో పౌలు దాని విషయంగా చెప్పిండి మనకి చేపలు పట్టేవాడు ఆ నెట్ వేసినప్పుడు వల అన్న రకరకాల చేపలు పట్టినప్పుడు వాటి అన్నిటి మంచి వాటిని గంపలో వేసుకుంటాడు తక్కిన వాటిని బయటపడేస్తాడు అని ఉంది కాబట్టి ఈ గంప దేనికి సంబంధించింది ఒకవేళ దానికి సంబంధించిందా వాటిని మనం ధీర్ఘంగా ధ్యానించాలా కాబట్టి వచ్చేవారం కొంత ప్రార్థనా పూర్వకంగా ధ్యానించి మనం వచ్చి వీటిని చూద్దాం ఆ ఎనిమిదవ వర్షంలో ఆ ఆ స్త్రీ ఒక బిరుదు ఆమె దోషమూర్తి అనుంది ఆమె మీద దోషముంది దోషమూర్తి అంటే దోషము కలిగినది అని దోషము దోషముందామెలో దోషము మానదు అవును దేవుడి విరోధంగా ఉంటే దోషం ఉంటుంది కాబట్టి ఈ గంపల కూర్చున్న స్త్రీకి దోషమూడితే ఎందుకు పేరు పెట్టిండు కొంత అవన్నీ మీరు ప్రార్థన పూర్వకంగా ధ్యానించండి వచ్చే వరం మనం వాటిని చూస్తే అక్కడికి మనము ఏడవ దర్శనము ముగించుకుంటాం దేవుడు మనకి అవకాశం ఇస్తే ఆరవ అధ్యాయంలోని చివరి దర్శనాన్ని మనం ఆరంభిస్తాం వచ్చే వరం లేదంటే అటు వచ్చే వారమే చివరి దర్శనాన్ని మనం ధ్యానించాల్సి వస్తుంది అంతవరకు దేవుడు మనల్ని కాచి కాపాడాలా అలసిపోతున్నాం కదా మనం అందరం అలసిపోతుంది కానీ ఆయననే మనకి అలసట తీర్చేవాడు ఎంత పరిగెత్తుతున్నా ఎక్కడెక్కడ పోతున్నా అలసట తీర్చేవాడు ఆయననే ఎందుకంటే ఒక విషయం అర్థం చేసుకోండి ఎవరు అలసిపోతారని మనం ఎన్నిసార్ ధ్యానించినాం మీ సొంత భారం మోసిన దృష్టిని భారము మోసినా అలసిపోతావు కానీ ప్రయాసపాడి భారం మోసిన సమత జిల్లారా నా దగ్గర నేను మీకు విశ్రాంతినిస్తా అంటే మీ అలసట తీరుస్తా మీ అలసట తీరుస్తున్నారు కాబట్టి మనము ఆయన బారాన్ని మూడం నేర్చుకోవాలా నేను ఈ విషయం గమనించిన నాకు రెండు మూడు రోజుల నుంచి ఒక వేదన ఏందంటే ఇటువంటి సత్యాన్ని ప్రకటించిన వాళ్ళు కూడా తొలిపోతున్నారు ఇటువంటి సత్యం మార్పు చెందిన వాళ్ళు కూడా తొలిగిపోతున్నారు అప్పుడు నాకు దేవుడు మాట్లాడి మనం ధ్యానించిన ఆ హేచ్కల్ గ్రంథంలోని వెంటకలకు సంబంధించిన దర్శనం కదా వెంటకలు అక్కడనే కదా తీసినాం మనం హైదరావాద్యం హెచ్కెల్ గ్రంథం ఐదవవాద్యంలో చెంగున ముడివేయబడిన వాటిలో నుంచి మరికొన్నింటి తీసిండు చివరికి కదా ఎందుకు అట్లా మనల్ని టెస్ట్ చేస్తున్నాడు ఆయన టెస్ట్ చేస్తున్నాడు ఆయన చెంగున ముడివేయబడ్డా అంటే నాలుగవ గుంపు బయటికి సెపరేట్ చేసిండు మొదటి మూడు గుంపులు ఒక గుంపు కడ్గం చేత సింహానికి సంభరింపబడింది రెండవ గుంపు గాలికి విసరగొట్టబడింది మూడవ గుంపు డైరెక్ట్ అగ్నిలే వేసిండు తర్వాత నాలుగవ గుంపుని తన చెంగున ముడివేసుకున్నాడు తర్వాత తుదకు ఉంది తుదకు ఆ చెంగునమ్ముడి వేసిన వెండుకలలో మరికొన్నిటిని తీసి మంటలే వేస్తే అది పోయి మొత్తం ఇసలు దేశాన్ని మొత్తం కాల్చి వేసిందని అక్కడ వాక్యం అంటే చూసిన కాబట్టి మనల నుంచి కూడా కొంతమంది జారుకోడానికి కారణం అది ఎందుకంటే వాడు టెస్ట్ చేస్తూనే ఉన్నాడు వాని వాని పనే అది దేవుడు వానికి అట్లాంటి ఆజ్ఞ ఇచ్చింది మనల్ని ఎందుకు టెస్ట్ చేస్తాడంటే మనము ఇప్పుడు ఇందాక చూసిన వాక్యం ప్రకారంగా మన వస్త్రాలు అపవిత్ర పరచుకుంటున్నామా సార్దీస్ అనే సంఘం కదా అది ఆ సంఘంలో ఆ సంఘకాలంలో ఉన్న వాళ్ళు వాళ్ళ కొంతమంది అపవిత్ర వాళ్ళ వస్త్రాలను అపవిత్ర పరచుకునకుండా ఎటువంటి నింద లేకుండా జీవించిన కాబట్టి మనం ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అవకాశం ఇవ్వద్దు మన మీద నింద మూపడానికి కాబట్టి అటువంటి గుంపులో మనము కొంత జారిన ఫినిష్ మన పని కాబట్టి ప్రభులక్షికలు ఉంది కదా అది మనల్ని వెలిగించడం ఇంతగా ఇంతగా సత్యం బయలుపరచబడ్డాక పడిపోతే మనల్ని తిరిగి వెలిగించడం అసాధ్యం కాబట్టి చాలా ఎందుకంటే వాని చేతుల్లో మనలాంటి వాళ్ళని దొరికినామంటే ఫినిష్ అన్నట్టు వాడు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టాడు ఇంకా అంత భయంకరంగా ఉంటుంది మన స్థితి కాబట్టి ఎట్టి పరిస్థితి మనం వాడిని దొరకా ఎందుకంటే అతనితో పాటు సంచరించే వాళ్ళం కదా మనం ఈరోజు చూసిన వాక్యం ఆయన ఎక్కడికి వెళ్తుంటే మనం ఆయనతో పాటు వెళ్లే వాళ్ళం ఆయనతో పాటు సంచరించే వాళ్ళం ఆయన పరిశుద్ధులు మనం ఆయనతో పాటు వెంబడించాలంటే పరిశుద్ధులు కాబట్టి మనం సంచరించిన మన శ్ర వం లో అపవిత్ర మనం కొరకు జీవించే అందుకే ప్రతి దినం శుద్ధీకరింపబడలాగా వాక్యంలో స్థిరపడాలా బలపడాలా ప్రార్థన పూర్వకంగా ఉండాలా దేని కొరకు ఉపాసం ఉంటున్నావో పరీక్షించుకోవాలి కాబట్టి ఆ రెండు రోజుల నుంచి నన్ను అదే వేదన ఎందుకంటే చాలా సంవత్సరాల ఒక దర్శనరీతిగా మాట్లాడిన దేవుడు ఎంతగానో ప్రయాసపడి చేపలు పడుతుంటే ఎవడో గాలమేసి వాటిని బయటికి తీసుకుపోతున్నాడు ఆ దర్శనంలో కాబట్టి వాడు ఎవడనేది నేను చెప్పనవసరం అనేది నీకు అర్థమైపోతుంది కాబట్టి మనం ఎంతగానో ప్రయాసపడి వల వేసి తీసుకొచ్చుకుంటే చెత్తవాట చెదర చెత్త వాటన్నిటిని జరిపేసి మంచివాటిని తెచ్చుకున్నప్పుడు ఆ మంచివాటిని ఇంకొవడో దొంగలిస్తున్నాడు దొంగలించేవాడు ఎవడు మీకు తెలుసు దొంగలించే వాళ్ళందరూ కూడా కొట్టివేయబడతారు అనేది కాబట్టి వాటి జనకుడు కూడా దొంగనే కదా వాడి తండ్రి కూడా దొంగనే కాబట్టి వాడు దొంగలిస్తా ఉంటాడు దొంగలించడాక దొంగని వెంబడించే గుంపుగా తయారైతుంది మనం అక్కడ ఉండడానికి వీల్లేదు కాబట్టి యుగ సమాప్తి చివరి బాగా మనం అన్ని కొలాక్స్ అయితున్నాయి ఇప్పుడు అరేబియన్ అంటే మిడిల్ ఈస్ట్ ఇంతకాలం యూరోపియన్ ఎకానామిక్ కొలాక్స్ కారం చూసినాం ఇప్పుడు అరేబియన్ ఎకనామిక్ కొలాక్స్ ఆరంభమైంది సౌదీ అరేబియా భయంకరంగా ఉంది అది వ్యవస్థ ఆర్థిక స్థితి అది మన దేశం మన దేశం ఇరాన్ వీటి మీద బాగా ఆధారపడుతుంది ఇప్పుడు కాలం ఇరాన్ ఇంకేమో కంట్రీస్ ఉన్నాయి అరేబియన్ కంట్రీస్ ఏ దేశం మీద మనం ఆధారపడుతున్నామో ఆ దేశం కొలాప్స్ అయితే మనం కూడా కొలాక్స్ అవుతాం మనకు కూడా దెబ్బ బాధ అవుతుంది ఫిరమైపోతాయి వస్తువులు చాలా కష్టతరంగా ఉంటాయి మనం ఎంత సంపాదించినా చిల్లుబడ్డ సంచలేసినట్లుంటది మన పరిస్థితి కాబట్టి అన్ని కొలాప్స్ అయినాక అప్పుడు ఆయన రాజ్యం ఈ లోకపు రాజ్యాలన్నీ కొలాప్స్ అయిపోయినాకనే ఆయన రాజ్యం స్థిరపడుతుంది ఎందుకంటే అప్పుడు వాళ్ళు చేతులు ఎత్తేస్తారు మా వాళ్ళ కాదే మనిషి అప్పుడు ఆయన రాజ్యం స్థిర స్థాపించే కాలానికి మనం చిరపడుతున్నాం కాబట్టి ఈ లోప ప్రద్యాలు అన్ని తారుమారు అయిపోతున్నాయి అన్ని కొల్యాబ్స్ గొప్ప గొప్ప దేశాలు కొలెప్స్ ఎప్పుడు ఊహించని రీతిగా ఐశ్వర్యంలో తొలదోగిన రాజ్యాలన్నీ కొలప్స్ అయిపోయినాయి గతంలో కూడా మహాబాబులోనేది కొల్యాబ్స్ అయిపోయింది ధననిధి సదమ గోమర గురించి మనకి అనించినాము హెచ్కల్ గ్రంథంలో సమృద్ధి ధన సమృద్ధిగా లేదా అది కొల్యాబ్స్ అయిపోయింది ఈరోజు లేదు అశూ అశూరు ప్రాము లేదిరొచ్చు పార్సీక రాజుల ప్రాంతాలు లేవిరొచ్చు అవన్నీ కొలాక్స్ అయిపోయినాయి ధన ధన నిధితో కూడినవి ఈ కాలంలో కూడా అంతే గ్రీస్ దేశం కూలిపోయినాయి ఎన్ని దేశాలు ఆర్థికంగా కూలిపోతున్నాయి ఇవి సంపూర్ణంగా కూలిపోయే మనం సిద్ధమవుతున్నాం అప్పుడు మన రాజ్య మన ప్రభు రాజ్యం కాబట్టి మనం భయపడుతున్నావా భయపడ లేదు నువ్వు తినేది రెండు చపాతీ లేదు నువ్వేం భయపడదు తినేది ఇంతే కూర నాన్ వెజ్ అయినా రెండు పీసుల కంటే ఎక్కువ తినాం మనం పావు కిలో హాఫ్ కిలో తినం మనం కదా రెండు పీసులే తింటాం ఎక్కువ తినది నేను జబర్దస్తి చేస్తారు తినాలని రెండే పీసులు ఎక్కువ తిన్నాం వస్తాయి ఎందుకంటే బీటువల్ ఓన్లీ నాన్ వెజ్ లో ఉంటది లేకుంటే బీటువల్ అంటే రక్తం అభివృద్ధి చెందడం కొరకు బీటువల్ బీ కాంప్లెక్స్ లో బీటువల్ ఉంటది అది కేవలం నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటది లేకుంటే ఎగ్గులో కూడా ఉంటుంది మిల్క్ లో కూడా ఉంటుంది వెజిటేరియన్స్ అయితే పుట్టగొడుగులలో ఉంటది ఇంకా వేరే ఏ వెజిటబుల్ లో ఉండదు అది ఒక సిస్టర్ అంటుంది బీట్రూట్ తింటే రక్తం కాదు అంటే బీట్రూట్ లో ఎర్రగున్నందుకు రక్తం వస్తుంది అనుకుంటున్నావా అండ్ రసం ఎర్రగుంటది కదా ఆ తింటే శరీరంలో రక్తం పెరుగుతుంది అనుకుంటున్నావా తానే కాదు అది బీట్రూట్ డయాబెటిక్ పేషెంట్స్ కి చాలా డేంజర్ అది పిల్లలకు మంచిది ఎందుకంటే అది బ్రెయిన్ కి చాలా బ్రెయిన్ మీద చాలా ప్రభావితం ఉంటుంది అది ఎఫెక్ట్ బ్రెయిన్ బాగా ఫంక్షన్ అవుతుంది బీట్రూట్ తింటే కానీ డయాబెటిక్ పేషెంట్స్ మంచిది కాదు అది షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి ఎందుకంటే కార్బోహైడ్రేట్స్ కాబట్టి కాబట్టి జాగ్రత్తగా మనం ఉండాలా ఈ కాలంలో అనవసరంగా మీకు డబ్బులు వేస్ చేయకండి పిచ్చి పిచ్చి కొనుక్కోకాని ఎక్కడైనా మీకు కొలాబ్స్ అయ్యే టైంలో మనం జాగ్రత్తగా ఉండాలి డబ్బుల విషయంలో ఏ టైంలో అది అవసరమో నీకు తెలియదు కాబట్టి ఇష్టం ఏ వస్తువులు కూడా కొనవద్దు మనం అత్యవసరమైన వస్తువులే కొనుక్కోవాలి వాటి మీద మనం ధనాన్ని ఖర్చు చేయడం నేర్చుకోవాలా సరే అటువంటి జ్ఞానం కూడా మనం చాలా అవసరం ఎందుకంటే ముఖం కొలాబ్స్ అయినాక నువ్వు ఏం చేస్తావు ఏ చర్చలో అట్లాంటి టీచింగ్స్ లేవు మేము ఏం ఇష్టాలు చూడకుండా ఎత్తపడతాం అన్న టీచింగ్ ఒకటే ఉంది కాబట్టి వాళ్ళ కొలాబ్స్ అయితే సిద్ధపడాడు వాడు అప్పుడు వాడు తెలుస్తుంది ఆకలికి అలమటిస్తాడు మనం అటు ఉండడానికి వీల్లేదు మనం జాగ్రత్తగా సిద్ధపడాలి ప్రతి విషయంలో కొలాబ్స్ అయ్యే టైంకి కరువు టైంకి సిద్ధపడాలా మనం ఆల్రెడీ కరువు డిక్లేర్ అయిపోయింది దేశంలో మీకు తెలుసా ఇండియా మొత్తం కరువు డిక్లేర్ అయింది కాబట్టి మనం జాగ్రత్తగా వీటిని పరిశీలించాలి ఎందుకంటే మన కాలంలో ఇవన్నీ సూచనలు నెరవేరుతున్నాయి కాబట్టి మనం ఇంకా మన విమోచన దినము సిద్దమైంది రెడీగా ఉంది అన్నట్టే మనం జీవించడం నేర్చుకోవాలి కాబట్టి ఇంకా జాగ్రత్తగా మన మనిషిని పరిపరిమిగా పోనీయకుండా ఆయన చెంగన ముడివేబడ్డం జాగ్రత్తగా జీవించడం నేర్చుకుందాం అటువంటి జీవాన్ని మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తాం పరశురే మీకు వందాలనైనా ప్రభావ మాకు కంప్లీట్ గా రిలీజ్ దొరుకుతలేదు ప్రభావ ఈ యొక్క వాక్యాల నుంచి అంటే మీరు ఇంకా ఏవో చెప్పాలనుకుంటున్నారు కానీ మేము సిద్ధంగా లేమేమో ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం ఆ వాక్యాలను మాకు బయల్పరచమని ప్రార్థిస్తున్నాం అందులో సత్యాన్ని గ్రహించి వాటిని మేము జీర్ణించుకోవాలా ఈ లోకపు సాహిత్యం మీద ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాం కానీ బైబుల్ వాక్యం మీద మేము సమయం గడపలేకపోతున్నాం ప్రవ్వా మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని ప్రీతికరంగా ధ్యానించేలాగన సేపడండి ప్రవ్వా మా యొక్క క్వాలిటీ టైం దాని మీద పెట్టేలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం ఈరోజు మీరు చూపిస్తున్నారు ప్రవ్వా మూడు గుంపులు ఏరితిగా విడిపోయిన ఈ కాగితపు చుట్టా తొలగిపోవడం ఎగిరిపోవడం దాంట్లో ఎవరి పేర్లు లేవు ఎవరి పేర్లున్నాయో మీరు చూపిస్తున్నారు పేర్లు లేని వారి మీద శాపం వాళ్ళు శాశ్వతంగా కొట్టివేయబడుతున్నారని మీరు చూపించినారు అప్రమాణికులు దొంగలు కొట్టివేయబడతారు శాశ్వతంగా ప్రొవ్వా మీతో సంచరించే గుంపులో మా జీవితకాలం మేములాగన శాపడమని ఈ రాత్రి సన్న తిరిగి మమ్మల్ని మీకు సమర్పించుకుంటుండగా మీరే మమ్మల్ని భద్రపరిచి మీ చెంగున ముడివేసుకొని నడిపించమని యేసుక్రీస్తు పరుషుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమె